క్రేజ్ లో ఈరోజు స్కైప్ ఆరాధనలు జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ఈ ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము పరిశుద్ధ తండ్రి ప్రేమగల దేవ కురుపుల తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్ర చెల్లించుకుంటున్నాను ప్రభా అబ్రహాము ఇస్తాకే అకబుల్ దేవ వందనాలు స్థుతుల స్తోత్ర ప్రభా తన్ని గడిచిన కాలం కంటికి రెప్పలా కాపాడు ప్రభా నీ సజీవులు ఎట్లా వేసుకున్నందుకు నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి ఎక్కడిద్దర ముగ్గురు కూడిన నామంలో స్థుతి అక్కడ నేను ఉన్నాను అంటున్నా ప్రభా తండ్రి మేము చిన్న ప్రభా పాటల ద్వారా నేను మహిం పొందండి వాకింగ్ ద్వారా ప్రభా మీరు నాతోనో మాతోనో అందరితో మాట్లాడమని ప్రభా చిన్న ప్రార్థన పర్లో కొన్ని చేర్చుకోమని నజరాన్ని సూకరిస్తున్నామన్నమా ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పర్మ ఇప్పుడు మన మధ్యలో ఉన్న సుజా సుజాత అక్క మనకి పాటలు పాడతారు ప్రైజ్లాడక్క మీరు పాట పాడండి ప్రయత్నలాడందరికీ ప్రభునిస్తూ పాట పాడుకుందాం ప్రియ యేసు రాజు నూనె చూచిన చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజు నూనె చూచిన చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షగృహము నందుచేరీ నిత్యమైన మోక్ష గృహము నందుచేరీ భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తులా గుంపు లోహించిన చాలు ప్రియ యసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ఏసు నీ రక్త మందు కడుగా బడి వాక్యం చే నిత్యం భద్రా పరచబడి ఏసుని రక్త మందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రా పరచబడి నిష్కలంక పరిశోధులలో పేద నేను నిష్కలంక పరిశోధులలో వీదం నేను బంగారు విదులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియసు రాజును చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు దూతలు వీణలను మీటూనప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు దూతలు వీణలను మీటూనప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు హల్లే పాట పాడుచుండ పాట పాడుచు ప్రభుయేసుతోనూ నేను ఉల్లసింతున్ ప్రభుయేసుతోనూ నేను ఉల్లసింతున్ ప్రియేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ముల మకుటమైన తలనో చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనంది ముకుటమైన తలనో చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందితురడాతో కొట్టబడిన వీపం చూచి కొరడాతో కొట్టబడిన చూచీ ప్రతి ఒక్క గాయమును చుంబితును ప్రతి ఒక్క గాయమును చుంబితును ప్రియ యేసు రాజును చూచిన చాలు మహిమలు నేనాయనతో ఉంటే చాలు హృదయ మూస్తు తులతో బడే నా భాగ్య గృహమును స్మ ప్రించు చుంటీ హృదయంస్తులతో నింపా బడే నా భాగ్య గృహమును స్మ ప్రించు చుంటీ హల్లే వర్ణింప నా నాలుకా చాలదయ్యా వర్ణింప నానాలు కాదయ్యా ప్రియ యేసు రాజు నూనె చూచిన చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు హా బూర ఎప్పుడు ధ్వనించునో ఆహానాశా ఎప్పుడో తీరుతుందో ఆహా బూరపుడు ధ్వనించునో ఆహానాశా ఎప్పుడో తీరుతుందో తండ్రి నా కన్నిటిని తొడుచుని ఎప్పుడో తండ్రి నా కర్మీటిని తొడుచూనప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియసు రాజు నూనె చూచిన చాలు మహిమాలు నే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షాగృహము నందు చేరీ నిత్యమైన మోక్షాగృహమునందు చేరీ భక్తుల గుంపు లోహర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసు చూచిన చాలు మహిమాలు నే నాయనతో ఉంటే చాలు థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లాడ్ ఈ స్కై పారాధనలో ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాము పరిశుద్ధుడ తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం తండ్రి జీవం గల దేవ నీకు వందనాలు జీవాధిపతి మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినైనా ఆ కలవరి శిలువులో మీ యొక్క అమూల్యమైన రక్తము గొర్రెపిల్ల వంటి రక్తము నిష్కలంకం రక్తము తండ్రి మా కొరకు కార్చి విలువ మమ్మల్ని తండ్రి నీ రక్తమును క్రైధనముగా పెట్టి విలువ మమ్మల్ని కొనుక్కున్న దేవుడు మమ్మల్ని మీ సొత్తుగా తండ్రి మార్చుకున్న దేవుడు తండ్రి మీ ప్రాణాన్ని త్యాగం చేసిన ఆయన మమ్మల్ని మా పాపముల నుండినైనా తండ్రి మీరు రక్షించిన దేవుడు విమోచించిన దేవుడు తండ్రిని వందనాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామంలో ఉంటే అక్కడ వారి మధ్యను ఉంటానన్న దేవుడు ఆ రీతిగానే దేవ మీరు కృపాసత్య సంపూర్ణుడై మా మధ్యలో మీరు ఉండండి తండ్రి ఇదిగో తండ్రి ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందినారు దేవ ఇదిగో నా తండ్రి నీ పాదాల యొద్ధ మేమున్నాం తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నీ స్వరం ప్రభ మేము వినబోతుండగా తండ్రి పరిశుద్ధాత్మ దేవ తండ్రి నాలో నువ్వుండి తండ్రి వాక్యాన్ని ఉపదేశించి నాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు దేవ తండ్రి మా అందరికీ దయచేయండి వాక్య సాత్వికంతో అంగీకరించే హృదయం దయచేయండి మా మనోనేత్రాలు ఇప్పండి హృదయాలు తెరవమని ఆ రీతిగా తండ్రి ఈ దినం నాయన నీ ఉద్దేశాన్ని మా పట్ల మీరు నెరవేర్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో దేవా తండ్రి నీకు ప్రార్థించి నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వ్యూహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై వచనము వ్యూహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్కు వచ్చి వాని యొద్ నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నేను మీ యొద్ధ ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు అంటే దేవుని మాట గైకొనేవారు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవారు అని ఏసు క్రీస్తు ప్రభువే తండ్రి చెప్తున్నాడు కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించినట్లు ఎట్లా మనం రుజువుపరుచుకోగలమంటే మొదట ఆయన మాట వినేవారిగా మనం ఉండాలి తర్వాత ఆ విన్న దేవుని మాటకు లోబడి ఆ దేవుని పట్ల మనం వైభక్తులు కలిగి ఆయనకు విధేయత చూపి ఆయన నడిపించిన మార్గంలో త్రోవలో నడిచేవారిగా ఉన్నప్పుడే మనం యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించినట్టు ఏసుక్రీస్తు ప్రభుని వెంబడించినట్టు ఎందుకంటే ప్రభువే చెప్తున్నాడు నన్ను ప్రేమించని వాడు ఎవరైతే ఉంటారో వారు నా మాటలు గైకొనరు కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవుని మాట వింటరు కాబట్టి ఎందుకు ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే చూడండి మతైసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై వచనం నుంచి చూస్తే యేసు ప్రభు చెప్పిన వాక్యమే మీకేమీ తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులు అతడు మొదటి వాణి వచ్చి కుమారుడ నేడు పోయి ద్రాక్షా తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయను అతడు రెండవ వాణి వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను గాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం వారిని అడిగెను అందుకు వారు మొదటివాడే అని ఏసు శుంకరులను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను మీరు అతనిని నమ్మలేదు అయితే శుంకరులను వేశ్యులను అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మనట్లు పశ్చాత్తా కాబట్టి ఎవరు దేవుని ఇష్ట ఉండేవారంటే దేవుని మాట విని దేవునికి లోబడి విధేయత చూపేవారే దేవుణ్ణి ప్రేమించినట్టు కాబట్టి ఇది ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుందంటే ఈరోజు ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవడానికి మనల్ని మనం పరీక్షించుకోవడానికి చూడండి దేవుణ్ణి ప్రేమించడం అంటే మనం నాలుగు పాటలు పాడడము లేదా ఆదివారం చర్చిలోకి వెళ్ళడమో కాదు దేవుడు చెప్పినట్టు చేయకుండా మనం ఏది చేసినా అది దేవునికి అంగీకారంగా ఉండదు ప్రతి ఒక్కరు తన పోలికలో తన స్వరూపంలో చేయబడిన ప్రతి ఒక్కరూ మొదట ఆయన మాట విని ఆయనకి భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు నెరవేర్చాల అలా ఉన్న దేవుణ్ణి ప్రేమించినట్టు అలాంటి అలాంటి దేవుని మాట విన దేవుణ్ణి వెంబడించినట్టు కాబట్టి ఈ మొదటి వాడికి కూడా తండ్రి ఒక పని అప్పగిచ్చండు నేడు వెళ్ళి ద్రాక్షా తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోనని తన తండ్రితో జవాబిచ్చి పిమ్మట ఏం చేసిండు తన మనసు మార్చుకొని తండ్రి చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అలాగే రెండో ఏం చేసిండు మొదటి ఏ రీతిగా అయితే తండ్రి చెప్పినట్టు నేడు వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పినట్టు రెండో దగ్గర కూడా అదే రీతిగా చెప్పినప్పుడు వాడు పోతానన్నాడు కానీ పోలేదు ఈరోజు మన జీవితంలో మనం కూడా ఎన్నో ప్రార్థనలో ఎన్నో వాక్యంలో ప్రభు నేను తప్పిపోతున్నానయ్యా నేను ఆ రీతిగా లేనయ్యా సరి చేసుకుంటాను ఆ రీతిగా నీ ప్రకారంగా నేను ఉంటాను అనే చెప్పే ప్రార్థన ఆ రోజు చేసిన ప్రార్థన ఆ దినం వరకే కాని తర్వాత ఎలాంటి మార్పు లేదు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మన హృదయాలను పరిశోధించే దేవుడు మన హృదయ అంతర్యాన్ని ఎరిగిన దేవుడు మన జీవితాలను చూసే దేవుడు సమస్తమును సర్వము ఎరిగిన యేసుక్రీస్తు ప్రభు అపద్దికుడు కాదు ఆయన సత్యము నిజము పలికే దేవుడు ఈరోజు మనం ప్రతి వాక్యం ప్రకారంగా ప్రార్థిస్తున్నాం గాని ఆ తర్వాత ఆ వాక్య ప్రకారంగా ఆ దేవుని మాట ప్రకారంగా మన జీవితాల్లో మార్పు కనిపిస్తుందంటే కనిపించడం లేదు ఈరోజు అలా దేవునికి లోబడేటట్టు ఈరోజు మనం కనిపిస్తున్నామంటే కనిపించట్లేదు ఆ రీతిగా దేవుని యొక్క ఇష్టాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని నీకు దేవుడు అప్పగిచ్చిన పని నువ్వు చేస్తున్నట్టు దేవుని సన్నిధిలో కనబడుతున్నామంటే లేదు ఎందుకంటే ఎవరు కూడా ఈ రెండో కుమారుల్లాగా పోతాననే వాళ్ళు ఆ రోజు దేవుడు మాట్లాడినటప్పుడు ఒప్పుకునే వాళ్ళే కానీ తర్వాత ఎక్కడ కూడా వారి క్రియలు కనబరిచిన వారు కారు ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు దేవుని సేవకులు ఇలానే ఉన్నారు ఆ దినం వరకు దేవుడి దగ్గర పశ్చాత్తాపడతారు తర్వాత ఆ వాక్యాన్ని చెప్పిన విధానాన్ని మర్చిపోతున్నారు కాబట్టి మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అందుకే యేసుప్రభ అంటారు నాకు మొరపెట్టువారు నిజముగా మొరపెట్టువారు దేవుని వాక్యము ఎవడు గై కొనను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణం అవుతుంది వాక్యం అంటే ఏంది దేవుని మాట కాదా ఆయన నోటిల నుండి వచ్చిన ఉపదేశము కాదా ఆయన యొక్క ఉద్దేశము కాదా ఆయన యొక్క చిత్తము కాదా ఆ వాక్యమే దేవుడు కాదా చూడండి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తుండంటే ఈరోజు నిజంగా నువ్వు యేసు ప్రభుని ప్రేమించే వ్యక్తివైతే నిజంగా యేసు ప్రభుని నమ్మి ఆయన ప్రకారంగా నువ్వు నడుచుకునే వ్యక్తివైతే ఎక్కడ కూడా దేవుడికి మనము లోబడని వారిగా దేవుడు భయము భక్తి లేని వారిగా దేవుడు ఇష్ట చేయని వారిగా మనం ఎవరం కూడా దేవుని సన్నిధిలో దేవునికి కనపడం ఎందుకు ప్రభు ఈ చెప్పిండంటే ఇద్దరు ఎందుకు చెప్తుందంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నప్పుడు నమ్మిన వాళ్ళున్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన వ్రేలాడినప్పుడు ఆయన ఆ సిలువలో మరణించక ఆయన కుడి పక్కన ఎడమ పక్కన అందులో ఒకడు నమ్మిండు ఒకడు నమ్మలేదు ఈ రోజు కూడా కొంతమంది దేవుని మాట వింటున్నారు కొంతమంది దేవుని మాట వినడం లేదు కాబట్టి ఈరోజు నిన్ను బట్టి దేవుడు సంతోషించేలాగా దేవుడు నిన్ను బట్టి ఆనందించేలాగా ఈరోజు నువ్వు దేవుని మాట వినగలుగుతున్నావా దేవుడు చెప్పిన మాటలు గైకొనగలుగుతున్నావా ఆ రీతిగా దేవునికి లోబడగలుగుతున్నావా చూడండి ఈ యొక్క చూడండి చెప్తున్నాడు దేవుడు ఏసు సుంకరులను వేష్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదరని మీతో నిశ్చయముగా చెబుతున్నాను ఎందుకంటే వాళ్ళు పాపులు అని గ్రహించుకోగలుగుతున్నారు వాళ్ళని వాళ్ళు తగ్గించుకోగలుగుతున్నారు పోయి దేవుని ఎదుట వారి పాపాలు ఒప్పుకొని పాప్తేష్మం పొందగలుగుతున్నారు కానీ శాస్త్రులు పరిశైలు అలా ఉన్నారా ఎందుకంటే గర్వం అహం ఎక్కడ కూడా తగ్గింపు లేని జీవితం ఇలాంటి వాళ్ళు మారరు చెప్పేవాడైనా వినేవాడైనా ఎవడైతే తనను తాను అతిశయించుకొని తనను తాను చూడు మేము అబ్రహాము కుమారులం మోసే కంటే నువ్వు గొప్పవాడివా ఇలా ఆలోచన భావం కలిగిన అలా తమను తాము ఉద్దేశించుకొని ఆ రీతిగా ఉన్నవాడు ఎవడు కూడా దేవుని వాక్యము వారి యొద్ధకు వస్తే ఎవరు గైకొనలేరు ఎవరు ఆ వాక్యానికి లోబడలేరు ఎవరు వారిని బట్టి వాళ్ళు పశ్చాత్తా ఎందుకంటే ఇది ఇప్పటి నుండి కాదు జగత్తి అనాది కాలం నుండే జరుగుతుంది కాబట్టి చూడండి యోహాను నీటి మార్గమున మీ యొద్ధకు వచ్చను మీరు అతనిని నమ్మలేదు అయితే సుంకరులు వేష్యలను అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మనట్లు పశ్చాత్తా పడకపోతిరి ఎందుకు దేవుడు ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుందంటే ఈరోజు దేవుడు నీకిచ్చిన సొంత రక్షణ విషయంలో నువ్వు వణుకుతో కొనసాగించుకోగలుగుతున్నావు నీకు పరిశుద్ధమైన జీవితం పట్ల ఆ పరిశుద్ధత విషయంలో నీకు ఇచ్చిన పిలుపు విషయంలో నీకు పరిచర్య విషయంలో దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశంలో చిత్తంలో ప్రతి విషయంలో తలాంతుల్లో నువ్వు దేవుని మాట విని లోబడి ఆ రీతిగా దేవునికి పట్ల నువ్వు నడుచుకోగలుగుతున్నావా అలా నడుచుకోకపోతే దేవుని మాట వినకపోతే అబద్ధికులే కదా నువ్వు దేవుని మాట వినకుండా నువ్వు దేవునికి లోబడకుండా ఎక్కడంటే దేవుడంటే నీకు భయం లేకుండా నువ్వు చేసిన అపరాధములను బట్టి దేవునికి లోబడని అవిధేయత జీవితాన్ని బట్టి నీకు కూడా నీ హృదయంలో నువ్వు చేసిన వాటిని బట్టి పశ్చాత్తాపం లేకుండా ఎట్లా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు ఎట్లా నువ్వు నువ్వు దేవునికి అంగీకారంగా నీ క్రియలు ఉంటాయి నీ జీవితం ఉంటుంది చూడండి ఎందుకు ప్రభు ఈ వాక్యం చెప్తుందంటే మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒకసారి పాత నిబంధనలోకి వెళ్ళి ఎహెచ్కల్ గ్రంథము చూడండి ఎహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి అంటే దుష్టుడు అంటే ఎవరు అపవాది మనందరికీ తెలుసు పాపము చేయు ప్రతి వాడు అపవాది సంబంధులు దేవుని వాక్ దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజము వారిలో నిలిచి ఆయన బీజం అంటే ఏంది వాక్యం కాబట్టి తనను తాను భద్రము చేసుకును గనక దుష్టుడు వాని ముట్టడు కాబట్టి అపవాది సంబంధులు ఎవరు దుష్టుని సంబంధులు ఎవరంటే పాపము చేయువారు ఇప్పుడు పాపము అంటే ఏంది దేవుని మాట వినకపోవడం దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలను గై అతిక్రమించడం ఆజ్ఞాతి క్రమమే పాపం కాబట్టి దుష్టుడు అని ఎందుకు అంటుండు వాడు అపవాది సంబంధి కాబట్టి వాడి జీవితంలో వాడు పాపములో ఉన్నాడు కాబట్టి చూడండి అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి ఎందుకు సుంకరులైనా వేష్యలైనా మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదు కానీ మీరు ప్రవేశించలేరని మీతో నిశ్చయముగా ఎందుకు చెప్తున్నారంటే ఈ సుంకరులైనా ఈ వేస్యలైనా వాళ్ళు చేసిన పాపాన్ని విడిచిపెట్టి వారి పాపాలు ఒప్పుకొని వారు బాప్తీష్మం ఇచ్చు యూహోను చేత బాప్తీష్మం పొందుతూ రక్షించబడుతున్న కానీ వీళ్ళు అలా లేరు కాబట్టి ఎవరైతే పాపంలో ఉన్నారో ఎవరైతే దేవుని మాట వినకుండా ఉన్నారో ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొనడం లేదో ఎవరైతే వారికి ఇచ్చిన సొంత రక్షణను కొనసాగించుకోకుండా ఈ లోకము లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ దేవుని కన్నా ఎక్కువగా మనం వేటిని ప్రేమించిన మనం ఆయనకి ఎందుకు పాత్రలు కారంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటిది మీరు నన్ను తప్ప దేన్ని ప్రేమించొద్దను మీ పూర్ణ హృదయముతో అన్నాడు అంటే నీ హృదయం అంతా దేవుడై ఉండాల నీ మనసు దేవుడై ఉండాల కాబట్టి మనము మొదట ప్రేమించాల్సింది మొదట ఇష్టపడాల్సింది దేవుని కాబట్టి చూడండి తాను చేసిన పాపములన్నిటినీ విడిచి తర్వాత ఏం చేయాలంట నా కట్టడలన్నింటినీ అనుసరించాలా అంటే పాపాన్ని విడిచిపెట్టి ఆయన కట్టడలను అనుసరించి మూడోదేంది నీతిని అనుసరించి నాలుగోదేంది న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును క్రమంగా లేకుండా ఉంటే న్యాయంగా లేనట్టు అంటే ఎందుకు అక్రమము చేయువారులారా అన్నాడంటే వాళ్ళు న్యాయముగా ప్రవర్తించిన వారు కాదు వారు వారి జీవితంలో న్యాయముగా దేవుని ప్రకారంగా దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా దేవుడు వారికి సెలవిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా కట్టడల ప్రకారంగా ఆయన యొక్క విధుల ప్రకారంగా అరితిగా దేవునికి లోబడి భయపడి దేవుని ప్రకారంగా నడిచిన వారు కారు అందుకు అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనంటే నువ్వు పాపములో ఉండి ఎక్కడ కూడా దేవుని నీతిని అనుసరించి నువ్వు నడుచుకోకుండా ఎక్కడ కూడా నువ్వు దేవుడి యొక్క కట్టడలు విధులలు ఆయన ఆజ్ఞలను అనుసరించి న్యాయంగా నడుచుకోకుండా ఆయన నామంలో ఉన్నాము ఆయనతో ఉన్నాము అనుకుంటే ఇది ఎవరికి ఉత్తమము ఇది ఎవరికి న్యాయం కాబట్టి దేవుడు అంటున్నాడు ఎందుకు మీరు ప్రవేశించరు ఇక్కడ చెప్తున్నాడు ఎహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండో అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకంలోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును కదా అదే కదా పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యయంలో వేసు పేతురు చెప్పిండు క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు మీకు మాధురి ఆయన నోటను ఏ కవటం లేదు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు ఆ సిలువు మీద ఆ మ్రాను మీద మన పాపములు మోసెను ఆయన పొందిన గాయాల చేత స్వస్థత పేతురు రాసిన పత్రికలో పేతురు తన పత్రికలో రాయలేదా అంటే నువ్వు పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించాలని ఆ శిలువ మీద ఆ శిలువ ఆ దేవుడు తన భుజముల మీద మోసిండు మనకు కుమారుడు అనుగ్రహించబడును అతని మీద రాజ్యభారం ఉండునన్నాడు ఏంటిదా రాజ్యభారము మన పాపాలన్నీ ఆ శిలువ ఆ దేవుడు మోసిండు తన భుజాల మీద మోసిండు కాబట్టి ఈరోజు అలా పాపముల విషయమై చనిపోయిన మనము దేవుని నీతి విషయమై జీవించే మనం ఎలా ఉండాలా దేవునికి నీతిని బట్టి బ్రతికే వారిగా ఉండాలా ఆ దేవుని నీతి ఏంది అవే కదా ఆత్మ ఫలాల్లో చెప్పింది ప్రేమ మంచితనము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము ఆశానిగ్రహము ఈరోజు అలా దేవుని నీతిని బట్టి అతడు బ్రతుకును ఎందుకంటే అతడు దేవుని నీతిని కలిగిన వాడు దేవుని యొక్క నీతిని ధరించుకున్నవాడు ఎవరు ఈ దుష్టుడు తను చేసిన పాపాలన్నిటిని విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయముగా జరిగించిన ఎడల అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకంలోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును ఎహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచనము దుష్టులు మరణము నొందుటా చేత నాకే మాత్రమైనా సంతోషము కలుగునా చెప్పండి ఎవరు నశించిపోవడం దేవుని ఉద్దేశమా ఎవరు పాపములో ఉండి దుష్టత్వంలో భ్రష్టత్వంలో ఉండి అన్యాయంగా జీవిస్తూ అపవిత్రంగా జీవిస్తూ దేవునికి అవిధేయత కలిగి జీవిస్తూ వాళ్ళందరూ మరణము నొందుట ఏ మాత్రమైనా సంతోషము కలుగునా దేవుడికి ఎక్కడ సంతోషం ఉంది చూడండి ఈరోజు ఎవరు కూడా ఈ రీతిగా పాపములో ఉండి అన్యాయంగా ఉండి ఎక్కడ కూడా దేవుని ప్రకారంగా ఉండకుండా దేవుని తెలుసుకోకుండా దేవుణ్ణి నమ్ముకోకుండా చూడండి అలాంటి వాళ్ళు ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఏ మాత్రము సంతోషము కలుగునా దేవుడికి సంతోషము లేదని చెప్తున్నాడు ఎందుకంటే వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు సంతోషము ఇదే ప్రభువగు యహోవ వాక్కు ఈరోజు చెప్పే వాక్యానికి ఇదే మూల ప్రతి ఒక్కరూ వారి ప్రవర్తన దిద్దుకోవాలా ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలా దేని చేత నువ్వు దేవుని మాట లోబడట్లేదు ఏ వాక్యంలో తప్పిపోతున్నావు దేన్ని పాటించడంలో తప్పిపోతున్నావు మనందరికీ తెలుసు ముద్దంతా బాగుండి కొంచెము పులిసిన ముద్ద కలిసిన ముద్దంతా పాడైపోతుందని చేదైన వేరు కొంచెము మనలో ఉన్నా మనం అపవిత్రమైపోతాం అన్నాడు ఒక పూటి కూటి కోసము ఏషావు ఎట్లయితే తన జ్యేష్ట హక్కు నమ్ముకున్నాడు ఈరోజు కూడా మనకున్న చిన్న చిన్న బలహీనతలకి మన రక్షణను పోగొట్టుకుంటున్నాం చిన్న చిన్న వాటికి మనము శోధనలో శోధింపబడి పాపం చేస్తున్నారు ఈరోజు మనుషులు ఎవరు కూడా దేవునికి లోపడడం కానీ దేవుని ప్రకారంగా నడుచుకోవడం కానీ ఎక్కడ లేదు ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వనీతి మీద స్వబుద్ధి మీద ఆధారపడుతున్నారు ఎక్కడ కూడా ఎవరు కూడా దేవుని యొక్క ఉద్దేశానికి దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఆజ్ఞలను దేవుడిచ్చిన పని నెరవేర్చే విషయంలో ఎవరు కూడా ప్రయాస అలా ప్రయాస అలా ఉండేవాళ్ళైతే ఎవరు కూడా దేవునికి ఏయమైనవి చేయరు దేవుని దృష్టికి నీచమైన పనులు చేయరు దేవుని దృష్టికి అసహ్యమైన పనులు చేయరు ఈరోజు అలా దేవునికి ఏయమైనవి ఏమైనవి చేస్తున్నారన్నా దేవుని దృష్టికి అసహ్యమైనవి నీచపైన పనులు చేస్తున్నారంటే ఎవరు కూడా వారి ప్రవర్తన దిద్దుకోవట్లేదు ఎవరు కూడా వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టట్లేదు ఎవరు కూడా దేవుని యొక్క మాటకు నిలువబడడం లేదు ఇలా దేవుని మాట వినని వాళ్ళు వారిని వారు దిద్దుకోని వాళ్ళు దేవుని ప్రకారంగా సరికానోళ్ళు మరణము నొందుట నాకే మాత్రమైన సంతోషము కలుగునా దేవుడికి సంతోషం లేదు అందుకు పరిశుద్ధాత్మడు దుఃఖపడతాడు ఎందుకు చెప్పాలా ఎఫ్ఎస్సీ పత్రికలో పౌలు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు ముద్రించినారని ఎందుకు ఎఫ్ఎస్సీ పత్రికలో పౌలు ఆ మాట చెప్తుండంటే ఈరోజు నువ్వు నీతిగా లేకుండా న్యాయంగా ప్రవర్తించకుండా దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలను విధులను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకోకుండా ఉంటే పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడా పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా మనమందరము పరిశుద్ధాత్మచేత ముద్రించబడిన వాళ్ళము దేవుడు మనలందరినీ తన రక్తం పెట్టి విలువ పెట్టి తన సొత్తుగా మార్చుకున్నాడు మనము దేవుని ఆలయమై ఉన్నాము దేవుని మందిరము నివాస స్థలమై ఉన్న మనము ఈరోజు ఆ దేవునికి విరోధమైన పనులు దేవునికి ఇష్టం లేని పనులు ఇష్టం లేని కార్యాలు ఇష్టం లేని జీవితం జీవిస్తుంటే దేవుడు మన సంతోషిస్తాడా దేవుడు మన దుఃఖపడతాడా చూడండి కాబట్టే ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుంటయ్యా అని ఎందుకంటూ ఈరోజు నువ్వు నీ ప్రవర్తనాన్ని దిద్దుకోకపోతే నువ్వు నశించిపోయేవాడివే అని చెప్తున్నాడు దేవుడు నువ్వు నిత్య నరకానికి పాత్రుడు అని చెప్తున్నాడు ఈరోజు నువ్వు దేవుని మాట వినకుండా నువ్వు చూపించే భయభద్ధులు దేవుడికి ఇష్టం లేదు నన్ను ప్రేమించేవారు నా మాట వినకుండా నేను నీ దేవునికి ప్రేమిస్తున్నానంటే అది దేవునికి వెరితనంగా ఉంటది ఈరోజు ఎక్కడ కూడా మనం చేసిన దాన్ని బట్టి మనం కలిగి ఉన్న జీవితాన్ని బట్టి ఎక్కడ కూడా ప్రభు ఎదుట దేవుని ఎదుట పశ్చాత్తాపడలేని హృదయం అంతగా మన హృదయాలు కఠినపరుచుకుంటున్నారు ఈరోజు మనుషులు అంతగా హృదయాలు కఠినపరుచుకుంటున్నారు దేవుని మాటకు చెవి అగ్గలేకపోతున్నారు వారి జీవితాలు దేవునికి అంగీకారంగా దేవునికి ఇష్టానుసారంగా వారి జీవితాలు వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు మార్చుకోవాలంటే పౌరులు అదే చెప్పిండి కదా మీ శరీరములను బలియాగములుగా ఆయనకి సమర్పించుకోండి అంటున్నారు ఎక్కడ అలాంటి సమర్పణ మనం కలిగి ఉన్నాం చూడండి ఏహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో అయితే నీతిపరుడు తన నీతిని విడిచి చూడండి నీతిపరుడెవరు రక్షింపబడిన వాళ్ళు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళు మారుమనసు పొంది బాప్తిష్మం పొందిన వాళ్ళు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ ప్రకారము జరిగించిన ఎడలా అతడు బ్రతుకునా బాగా అందుకు పౌలన్న భయముతో వనుకుతో మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోండి మీరు పరదేశులు యాత్రికులు పక్షపాతం లేకుండా వారి క్రియలను బట్టి తీర్పు తీర్చు తండ్రి అని మీరు ఆయనకి మొరపెడుతున్నారు అందుకు భయంతో వణుకుతో గడపండి జీవించండి అని ఎందుకు చెప్పారు విశ్వాసాన్ని బట్టి కాదు దేవుని తీర్పు మన క్రియలను బట్టి మన ప్రవర్తనని బట్టి మనం దేవుని ఎదుట నడుచుకున్న దాన్ని బట్టి తీర్పు నువ్వు పాటలు పాడినంత మాత్రాన నువ్వు ప్రార్థన చేసినంత మాత్రానా కాదు నువ్వు ఆదివారం చర్చిలోకి వెళ్ళినంత మాత్రానా లేదా ప్రతిదినము ఇందులో మనం జాయిన్ అనంత దేవునిలో ఉన్నాము దేవునితో ఉన్నామంటే అది మోసపోవడము మన కన్ను మనమే పొడుచుకోవడం మన కత్తి తీసుకొని మనల్ని మనమే పొడుచుకొని చంపుకోవడం ఎందుకంటే వాక్య నీ జీవితం ఉండాల వాక్య దేవుని మాట నడుచుకునే జీవితం ఉండాల అది రుజువు ఏది కళ్ళకు కనిపించేది రుజువు కాదు మన జీవితాలు దేవుని వాక్య లేకపోతే ఎందుకు డాకోబు రాసిన పత్రికలో మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా విని వాక్య ప్రకము ప్రవర్తించువారే ఉండు ఎవడైనా నువ్వు వాక్య ప్రకారంగా ప్రవర్తించని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు అంటే ఏ మాత్రము మార్పు లేదు ఈ ఆరాధనలో ఉన్న మనము ఎన్నో వాక్యాలు వింటున్నాము ఎన్నో వాక్యాలు దేవుడు మనతో మాట్లాడిండు అలా విన్న ప్రతి మాట ప్రకారంగా ఈరోజు నువ్వు జీవిస్తున్నావంటే నీ దగ్గర సమాధానం ఉందా నువ్వు చెప్పగలవా ధైర్యంగా మనుషుల కడైతే మభ్య పెట్టొచ్చు మనుషుల ఎదుట అబద్ధం చెప్పొచ్చు కానీ నీ హృదయంలోని కూడా పరిశోధించే దేవుని ఎదుట నువ్వు చెప్పగలవా విన్న ప్రతి వాక్య దేవుడు ఎన్నో అమూల్యమైన అత్యధికమైన ఎన్నో వాగ్దానాలు ఇచ్చినట్టు ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచేండు ఎన్నో తాను ఏర్పరచుకున్న దాసుల ద్వారా దేవుడు మాట్లాడంండు ఇలా విన్న ప్రతి వాక్యం విని వెళ్ళిపోయినామా విన్న ప్రతి వాక్యాన్ని మన జీవితంలో మనం అవలంబించుకొని నడుచుకున్నామంటే నీకు సమాధానం ఉందా అందువల్ల నువ్వు ఇందులో జాయిన్ అవ్వడం వల్ల వినడం వల్ల నీకేం లాభం వచ్చింది చూడండి మనలో మార్పు లేకుండా మన జీవితాల్లో మార్పు లేకుండా మన నడవడికలో ప్రవర్తనలో మన నోటి మాటల్లో మనం జీవించే జీవితంలో మార్పు లేకపోతే నేనైనా మీరైనా అది వ్యర్థము వ్యర్థము వ్యర్థమే దానివల్ల ప్రభుకు వచ్చిన మెప్పు ఘనత ఏమాత్రం లేదు నువ్వు మార్పు చెందని జీవితం అయితే ఇంకా దేవుని ప్రకారంగా లేని జీవితం అయితే ప్రభు ఇది కోరుకోవట్లేదు అందుకు యేసు ఏమన్నాడు మారు మనసు అక్కరలేని తొంభై నీతిమంతుల విషయమై సంతోషము కలుగు మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే దేవునికి సంతోషం అంట ఒక్క వ్యక్తి అయినా దీని ద్వారా మార్చబడి దీని పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం నెరవేర్చబడుతుంది ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరూ దేవుని ప్రకారంగా ఉన్నారంటే దేవుడు చెప్పలేడు నేనైనా మీరైనా ఎవరైనా ఎందుకంటే వాక్యము విని పాటించకపోతే నువ్వు వినడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏం లేదు దేవుని సన్నిధికి వచ్చిన దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు ఎందుకంటే నీ జీవితం మార్పు నీ ప్రవర్తనలో ఏ మార్పు నీలో ఎలాంటి మార్పు దేవుడు కోరుకుంటుంది నీలో మార్పుని దేవుడు కోరుకుంటుంది నీ జీవితం ని ఎట్లా సరి అవుతుంది వాక్యమే కదా అందుకు వాక్యము చేత ఉదక స్నానం చేయమన్నాడు మన హృదయంలోకి వెళ్ళి తలంపులోకి వెళ్ళి ఈ వాక్యము ఉంటుందని చెప్పిండి చూడండి యుహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు ఏ ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా ఎందుకంటే అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము జ్ఞాపకంలోనికి రావు అతడు విశ్వాస ఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును నువ్వు రక్షించబడ్డావు అని ధీమాగున్నారేమో నేను రక్షణ పొందినాను యేసు ప్రభు నమ్ముకున్నాను యేసు ప్రభులోనే ఉన్నాను అనుకుంటున్నావేమో మంచిదే కానీ వాక్య నేను జీవిస్తున్నానా అన్నది నువ్వు అది ఇంకా నీకు మంచిది ఎందుకంటే నువ్వు యేసుప్రభు యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది నీ పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని బాపస్మం పొంది రక్షించబడ్డ నువ్వు మరలా దేవుని నీతిని విడిచి పరిశుద్ధత కలిగి ఉండాల్సిన నువ్వు మరలా పాపము చేసి అపవిత్రమై నీలో ఏ ఏమైన నువ్వు జరిగించిన ఎడల నువ్వు బ్రతుకుతవా చూడు అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము జ్ఞాపకంలోనికి రావు అదే పేతుడు చెప్పాడు అక్షపాతము లేకుండా మన క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవుడు అని తండ్రికి మీరు మొరపెడుతున్నారు దేవుడు క్రియలను పరిశీలించేవాడు మన ప్రవర్తనని చూసే దేవుడు మనం ఎలాంటి విధానంలో ఉన్నామో చూసే దేవుడు కాబట్టి అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును ఎహెచ్కల బృందము పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఐదో అయితే యహోవ అయితే యుహోవ మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు ఇది ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు దేవుని మార్గం ఇది న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మాట ఆలకించుడి నా మార్గము న్యాయమే మీ మార్గమే కదా అన్యాయమైనది మనమే కదా అన్యాయస్తులము మనమే కదా దేవునికి అవిధేయులము అపవిత్రులము మనమే కదా దేవుని నీతిని ప్రకారంగా నడుచుకుండా స్వనీతిని స్థాపించుకొని స్వబుద్ధి మీద ఆధారపడి నడుచుకుంటున్నారు దేవుని మార్గము న్యాయమైంది కాబట్టే మనము పాపులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు పాపుల కొరకు చనిపోయాడు ఆయన అన్నాడు నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును ఆయనలో ఎక్కడుంది పాపము మనం చేసిన ఏహేమైనా వాటిని బట్టి కదా మన శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకునే వారిగా ఉంటేనే కదా మనలో చెడుతనం అపవిత్రత పాపం దేవునికి అవిధేయత కలిగిన జీవితం మన ఇష్టానుసారంగా జీవించిన జీవితం అలాంటి భక్తిహీనులమైన మనము పాపులమై ఉన్న మనము చెడిపోయిన మనసు కలిగిన మనము పాపములో ఉన్న మనము మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని మన శిక్ష ఆయన మీద వేసుకొని మనము అనుభవించాల్సిన ఆ బాధ ఆ శ్రమ ఆ ప్రభు అనుభవించి మనం మరణించాల్సిన ఆ స్థానంలో మనకు ప్రతిగా బదులుగా ఆ ప్రభు ఆ దేవాది దేవుడైన ఏసుక్రీస్తు ప్రభువు చనిపోలేదా ఆయన మార్గం ఎక్కడ న్యాయం కాదు అలా మనలందరినీ పాపముల నుండి విమోచించి మనకు విమోచన కలిగిస్తే ఈరోజు మనము దేవుని నీతి ప్రకారంగా దేవుని వాక్య ప్రకారంగా మనము నడుచుకోకుండా మరలా దేవుని దృష్టికి హేయమైన పనులు చేస్తు నీచమైన పనులు చేస్తూ అసహ్యమైన పనులు చేస్తూ ఎక్కడ కూడా దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞలు గై ఎక్కడ దేవుని ఉద్దేశమేందో తెలుసుకొని చేయకుండా ఉండి ఈరోజు దేవుడు అన్యాయస్థుడు అని అనడం న్యాయమా ఇది దేవుని దృష్టికి ధర్మమా ఆయన న్యాయాధిపతి న్యాయం చేయడమే ఆయనకిష్టం అన్యాయం చేయడం ఆయనకిష్టం లేదు కాబట్టే దేవదూతలు పాపం చేసినా కూడా దేవుడు వారిని విడిచిపెట్టకుండా చీకటి గల బిలంలోనికి తీర్పు దినం కొరకు దేవుడు వారిని పెట్టి దేవుడు నన్నైనా విడిచిపెట్టడం నేను పాపంలో ఉంటే నా జీవితం దేవుని మాట వినట్టు ఉంటే నా జీవితం దేవునికి లోపడకుండా భయభక్తులు కలిగి ఉండకుండా ఆయన ప్రకారంగా ఉండకపోతే చెప్పే నన్ను విడిచిపెడతాడా వినే మిమ్మల్ని విడిచిపెడతాడా ఈ రీతిగా ఉన్న ఈ లోకంలో ఉన్న జనులందరినీ దేవుడు విడిచిపెడతాడా ఎవరిని విడిచిపెట్టడు ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు కాబట్టి ఆయనలో ఎలాంటి భేదము లేదు పక్షపాతము లేదు ఆయన తీర్పు తీర్చు తండ్రి ఆయన న్యాయాధిపతి మన వాకిటనే నిలిచి ఉన్నాడు ఆయన ఎందుకు నిలిచి ఉన్నాడు అంటే చూసే దేవుడు చూడండి ఈహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణమనందును అంటే నీ క్రియలను బట్టే తీర్పు తీరుస్తుండే తప్ప దేవుడు ఎక్కడ మనకి తీర్పు తీరుస్తాడు రేపటి దినం కాబట్టి నీతిపరుడు ఏసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వాడు నేను లోక సంబంధిని కాను కాబట్టి మీరును లోక సంబంధులు కారు మీరు దేవుని సంబంధులు ఆయన రాజ్య సంబంధలు పరలోక సంబంధులు పరలోకవాసులు అని చెప్పిన మనము ఈ లోకము ఈ లోకంలో ఉన్నవాటిని ప్రేమిస్తూ చూడండి శరీరానుసారముగా జీవిస్తూ దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞలు అతిక్రమించి పాపంలో ఉంటూ చెడుతనంలో ఉంటూ నువ్వు రక్షణ పొందినవని దేవుడు విడిచిపెడతాడా కాబట్టే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడలా అతడు దానిని బట్టి మరణమును వందును తాను పాపము చేయుటను బట్టి కదా అతడు మరణమును ఉందతోడు ఈరోజు అదే కదా మీరు దేవుని మాట వినండి దేవుని ఆజ్ఞలు గైకొనండి దేవుని చెత్త మీరు పరిశుద్ధత కలిగి ఉంటే దాని ఫలము నిత్య మరణము పాపం వచ్చు జీతము మరణం అన్నాడు మనకు చెప్పి అలా దేవుడు మనకి ఉపదేశించి బోధించి నా వాక్య ప్రకారంగా మీరు నడుచుకోండి అని చెప్పి దేవుడు ఈరోజు మన దురాశల చేత ఏడవబడి మన శరీర కోరికలకు ప్రేరేపించబడి ఈరోజు ఈ లోకం వైపు ఆకర్షించబడి మనం పాపం చేస్తే దేవుడు విడిచిపెడతాడా అలా ఉన్నా నన్ను విడిచిపెడతాడా అలా మీరుంటే మిమ్మల్ని విడిచిపెడతాడా నువ్వు ఎంత ప్రార్థన పరుడువైనా ఎంత సేవకుడువైనా నుంత అనుభవం ఉండి పరిచర్యలో ఉన్నా నువ్వు దేవుని నీతిని విడిచి పాపం చేస్తే వదిలిపెడతాడా ఆయనలో భేదం ఉందా ఆయనలో పక్షపాతం ఉందా న్యాయం తీర్చేవాడు ఎట్లా అన్యాయపు తీర్పు తీరుస్తాడు చూడండి కాబట్టే మన జీవితాలను బట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణం నందుతున్నాడు అంతే తప్ప మనమందరము నశించిపోవాలా నిత్య నరకానికి పోవాలా మన పాపములో ఉండి చనిపోవాలని దేవుడు ఆలోచించేవాడైతే తాను ఈ లోకంలోకి వచ్చి మన పాపాల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి మూడో దినాన లేపబడేవాడు కాదు అలా మన పాపముల నుండి మనల్ని విమోచించి మన పాపముల నుండి మనల్ని రక్షించి మనకు నూతన జీవితం ఇస్తే నూతన సృష్టిగా మారిస్తే మనము ఎట్లా చూడండి పేతులు రాసిన ఒక పత్రికలో ఇది మన జీవితంలో జరుగుతున్న అతిపెద్ద పొరపాటు చూడండి రెండో పేతులు రాసిన పత్రిక చూడండి ఈరోజు మన జీవితాలు ఇలానే ఉన్నాయి రెండో పేతులు రాసిన రెండో పత్రిక ఇరవై రెండో కుక్క తన వాంతికి తిరిగినట్టును అడుగబడిన పంది బురదలు దొర్లట్లు మళ్ళినట్టును తాను నిజమైతే చూడండి కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను కాబట్టి మన జీవితాలు సరిగలేవు మన జీవితాలు వంకర టింకరగా ఉన్నాయి పాపముల నుండి విమోచించబడిన వాళ్ళము పాపముల నుండి రక్షించబడ్డము ఈ లోకము నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకొని రాజ్య సంబంధులుగా మారిస్తే పరలోక సంబంధులుగా మారిస్తే మనం ఏం చేస్తున్నాము చూడండి పంది ఎంత శుభ్రం చేసినా దాని బుద్ధి దాని విదానం దాని నైజం మార్చుకున్నట్టు బురదలోకి వెళ్ళినట్టు మరలా ఈ లోకంలోకి వెళ్ళి పాపంలో పడిపోతున్నాం మరలా దేవుని వాక్య ప్రకారంగా పాపం చేస్తున్నాం ఇది లేదా ఈరోజు క్రైస్తవ్యంలో ఇది కనిపించట్లేదా మన నిజం మన కళ్ళ ముందు అది నా జీవితమైన ఎవరి జీవితమైనా ఆయన అందరినీ ఒకటేలాగా చూసే దేవుడు అందరి పట్ల ఇచ్చే తీర్పు ఒకటే ఆయన ప్రకారంగా ఆయన వాక్య లేనివాడు ఎవడైనా సరే తప్పించుకోలేడు అది నా జీవితం ఉంటే నేను తప్పించుకోలేను అలా మీరు దేవుని ఎదుటుంటే మీరు తప్పించుకోలేరు కాబట్టే చూడండి ఏహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టే కదా మనం పాపము నుండి విమోచించబడి పాపముల నుండి రక్షించబడి దేవుడు మనకు పరిశుద్ధత కలిగిస్తే మరలా మనం ఏం చేస్తున్నాం మరలా పాపం చేస్తున్నాం మరలా దేవునికి అవిదేయత చూపిస్తున్నాం మరలా దేవుని మాట వినకుండా దేవుని వాక్యానుసారంగా నడుచుకోకుండా దేవుని ఆజ్ఞలను గైకొనకుండా అదే పాపం అదే పాపం చేస్తూ చేస్తూ చేస్తూనే పోతున్నామే తప్ప మార్చుకోగలుగుతున్నామా మన జీవితంలో మార్పు దేవుడు చూడగలుగుతుండ చూడండి హెచ్చగలిగిన అందము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడో మరియు దుష్టుడు తాను చేయిచూ వచ్చిన నుండి మరలి చూడండి ఎంత కనికరం దేవుడు దేవుడు ఏమంటున్నాడో ఈరోజు ఇది నువ్వు తెలుసుకోగలిగితే ఈరోజు ఆ రీతిగా ఈ వాక్య నువ్వు మారగలిగితే నువ్వు ధన్యుడివే నువ్వు ధన్యుడు అలవే ఏం లేదు ప్రయోజనము ఇది నీకు ప్రయోజనాన్ని ఇస్తుంది నీ జీవితానికి చూడండి మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వము నుండి మరలి అంటే తాను చేస్తున్న ఏహమైన వాటిని బట్టి తను చేస్తున్న పాపమును బట్టి తాను దేవునికి లోబడని అవిధేయత జీవితాన్ని బట్టి అపవిత్రమైన జీవితాన్ని బట్టి దేవుని దృష్టికి అసహ్యమైన నీచమైన పనులు చేస్తున్న వాటి బట్టి మరలి నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకును చూడండి ఎంత కృపా క్షమాపణలు గల కృపా క్షమాపణలు ఎందుకంటే ఆయన అంత కృపా క్షమాపణలు దేవుడు కాబట్టే మనం ఉన్నాం లేకపోతే మనం చేసిన దాన్ని బట్టి దేవుడు ఎందుకంటే ఈ రోజు కూడా దేవుడు ఇదే ఇదే ఈ లోకంలో దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి మనిషి ద్వారా దేవుడు కోరుకుంటుంది ఇదే ఈ లోకంలో ఉన్నవారి ద్వారా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే తాను దుష్టత్వం నుండి మరలి తన చెడుతనాన్ని విడిచిపెట్టి తన పాపాన్ని విడిచిపెట్టి తాను అవిధేయతను విడిచిపెట్టి నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకును అతడు ఆలోచించుకొని చూడండి ఎందుకు ఏసుప్రభు మీకేమి తోచుతున్నది ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు మీరు అది చూసి నమ్మక పశ్చాత్తా ఎందుకు చెప్పిందంటే చూడండి అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మాన్యను గనుక అతడు మరణము నొందక బ్రతుకును అందుకు వేసలైనా సుంకరులైనా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారే తప్ప మీరు ప్రవేశించరన్నాడు దేవుడు వాళ్ళు విడిచిపెడుతున్నారు పాపాన్ని జక్కయ్య విడిచిపెట్టలేదా యేసుప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న దానికి నా ఆస్తిలో సగం బేదలకిస్తానయ్యా అంటే యేసుప్రభు ఏం చెప్పాడు నేడు ఇంటికి రక్షణ వచ్చింది ఇతను అబ్రహాము కుమారుడే అబ్రహాము సంతానమే అన్నాడు ఎందుకు జక్కయ్యలో దేవుడు కోరుకున్న మార్పు కనిపించింది ఈరోజు మన జీవితాల్లో ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఇన్ని వాక్యాలు ఇంటన్నా మనలో మార్పు ఉందంటే చెప్పగలవా ధైర్యంగా దేవుని ఎదుర్కొని నీ జీవితంలో నీకు మార్పు ఉందంటే నువ్వు దేవునికి అతిక్రమిచ్చి చేసిన వాటి అన్నిటిని విడిచిపెట్టి నువ్వు దేవుని ప్రకారంగా ఉన్నావు అని నువ్వు చెప్పగలవా మన భక్తిని బట్టి కాదు మన ప్రార్థన బట్టి కాదు మనం దేవుని నమ్మిన దాన్ని బట్టి కాదు వాక్యాన్ని బట్టి వాక్యాన్ని విన్న దాన్ని బట్టి ఆ వాక్యాన్ని ప్రకారంగా ప్రవర్తించిన దాన్ని బట్టి నువ్వు ఉన్నావు నువ్వు చెప్పగలవా నీ జీవితం నాలో ఏ లోపం లేదు నా మీద ఏ మచ్చలేదు ఏ డాగు లేదు నేను నిందారహితుడిని నా నోటిలో నా జీవితంలో నాలో ఎలాంటి అబద్ధం లేదు మోసం లేదు కపటం లేదు వేషధారణ లేదు అని నువ్వు చెప్పగలవా నేను ప్రతిదీ దేవుని ప్రకారంగా ఉన్నాను ఏ ఒక్క ఆజ్ఞల్లో కూడా నేను తప్పిపోలేదు ఏ ఒక్క వాక్యము పాటించే విధానంలో నేను తప్పిపోలేదు అని నువ్వు చెప్పగలవా అలా నువ్వు చెప్పలేని నాడు నాడు నువ్వేమిది పాపమే కదా అపరాధివే కదా కాబట్టే ఈరోజు ఆలోచించుకో మీకేమి తోచిందని ఎందుకు అడిగిండే ఆలోచించుకుంటారేమో అట్లా నన్ను నమ్మి పశ్చాత్తా పడతారేమో వారి యొక్క దుష్టక్రియలు విడిచి వారి పాపాన్ని విడిచి వారిలో ఉన్న గర్వాన్ని అహాన్ని విడిచి నన్ను నమ్మి నా ద్వారా రక్షణ పొందుతారేమో దేవుడు చెబితే కూడా మనుషుల హృదయాలు కఠినమైపోయినాయి మనుషుల జీవితాలు కఠినమైపోయినాయి వాక్యాన్ని తీసుకోలేని స్థితికి ఈరోజు క్రైస్తవులు వచ్చేశారు అందుకు దేవుడు వెక్కిరింపబడని ఎందుకు చెప్పిండు ఈరోజు నీ క్రియలను బట్టి ఈరోజు నువ్వు నడుచుకున్న ప్రవర్తన బట్టి నువ్వు చేసిన ఏహమైన వాటిని బట్టే కదా నువ్వు దినం విత్తతే లేకుండా వేరే పంత వస్తుందా చూడండి ఎహెచ్కల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానేను గనుక అతడు మరణము నొందక బ్రతుకును ఎహెచ్కల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో అయితే ఇస్రాయేలీలు ఎహోవ మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు ఇస్రాయేలీలు ఎవరు దేవుని చేత ఏర్పరచబడిన దేవుని మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు కాబట్టి వీళ్ళు ఎక్కడ న్యాయవంతులు వాళ్ళు పాపములో ఉండి ఒక వెబిచారి స్త్రీ పాపంలో పట్టబడితే వీళ్ళు పాపల ఉండి కూడా వీళ్ళలో ఎక్కడ పరిశుద్ధత లేదు దేవుని ప్రకారంగా వారి లేదు కానీ రాళ్ళు పట్టుకొని ఈ స్త్రీ పాపం చేస్తుందని ఆమె మీద రాళ్ళు వేయడానికి వచ్చారు మీలో పాపం లేని వాడు ఎవరు రాయేయమంటే ఎవడన్నా వేయగలిగిండా సమాధానం లేదు ఈరోజు కూడా మన జీవితాలు అట్లానే ఉన్నాయి హెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై వచనము కాబట్టి ఇస్రా ఎల్లులారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిత్తును వాని వాని క్రియల ఫలము చొప్పున ఎవని పేరైనను జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళు మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడదురు అది రెండవ మరణం అని ఎందుకు చెప్పిండు కాబట్టి మన ప్రవర్తనను బట్టి మన క్రియలను బట్టి మనము దేవుని ప్రకారంగా నడుచుకున్న దాన్ని నీకు శిక్ష కలుగుతుంది తప్ప లేకపోతే లేదు చూడండి యవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతను మనసు తిప్పుకొని యేసుప్రభ అదే కదా సుంకరులు వేషలైన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు చూడు యోగాను నీతి మార్గాన్ని మీ వద్దకు అది చూసి చూడక నమ్మకుండా పశ్చాత్తాపడకుండా మీరు బాప్తీస్మ పొందలేదు కాబట్టి ఇస్రాయేలీలారా యవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతను మనసు తిప్పుకొని మీ అక్రమములు అంటే అక్రమము చేయువారులారా అంటే వీళ్ళు నీ నామంలో ప్రవచించినం దేవా నీ నామంలో అద్భుతాలు చేసినం దెయ్యాలు వెళ్ళగొట్టినా వాళ్ళు జరిగించినది క్రమము కాదు అది అక్రమం స్వార్థపరులు కాబట్టి క్రీస్తు వంచకులు వాళ్ళు ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని దేవుని నెరవేర్చి దేవుని మాట విని లోబడి నడుచుకునే వాళ్ళు కాదు అందుకు నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదంటే ఏ రోజు కూడా వారి జీవితాలు అలా లేవు మనం ప్రవచించొచ్చు దెయ్యాలు అలగొట్టొచ్చు వీటిని బట్టి ఉప్పొంగొద్దని కూడా చెప్పిండే సుప్రావు ఎందుకంటే జీవగ్రంథంలో మీ పేరులను బట్టి సంతోషించమన్నాడు చూడండి మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి ఇస్రాయేలిలారా మీరెందుకు మరణము నందుదురు ఇదే ప్రభోహు యహోహవాకు కాబట్టి దేవునికి దేవుని మాటకు లోబడని జీవితం దేవుని ప్రకారంగా నడుచుకునే జీవితం మనలో దేవునికి ఇష్టం లేని ఏహ్యమైనవి దేవుని దృష్టికి నీచమైనవి అసహ్యమైనవి అపవిత్రమైనది ఏహ్యమైనవి మనలో ఏమున్నా వాటిని విడిచిపెట్టాలా విడిచిపెట్టాలంటే వాక్యానికి లోబడాలా అందుకు విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యయనంలో చెప్తాడు యాకోబు విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించగలిగే ఈ శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి కాబట్టి పరలోకరాజ్యము సమీపించింది మారు మనసు పొందండి అని బాప్తిస్మం ఇచ్చి వ్యూహాన్ని ప్రకటించినప్పుడు చూడు అనేకులు అతని చేత బాప్తిస్మం పొందినారు కానీ వీళ్ళు పొందగలిగినరా అనేకులు రక్షింపబడ్డారు కానీ వీళ్ళు రక్షింపబడగలుగుతున్నారా ఈరోజు కూడా మన జీవితంలో మనము దేవునికి ఏయమైనవి మనలో ఉంటే దేవునికి అంగీకారం లేని క్రియలు ఉంటే దేవుని ప్రకారంగా లేనివి ఏమున్నా అవి విడిచుకోకపోతే మన భక్తి మనల్ని కాపాడలేదు మన విశ్వాసము మనల్ని రక్షించలేదు చూడండి ఏ హెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై రెండో వచనము మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించు వాడను కాను దేవుడు పక్షపాతి దేవుడు న్యాయం చూడండి మరణము నొందువాడు ఎందుకు మరణము నొందుతున్నాడు తను చేసిన అక్రమమ బట్టి హేయమైన వాటిని బట్టి దేవుని దృష్టికి న్యాయంగా నడుచుకునని దాన్ని బట్టి దేవుని నీతిని విడిచిపెట్టి పాపమును చేసిన దాన్ని బట్టి వాడు మరణము నొందుతుంటే అలా మరణము నొందుటను బట్టి నేను సంతోషించు వాడను కాను ఎందుకంటే అలా దేవుడు సంతోషించేవాడైతే ఎప్పుడూ ఆయన రాకడొచ్చేది ఎందుకు ఆయన రాకడ ఆలస్యమవుతుంది అంతటా అందరూ మారు మనసు పొందాలని కదా మీ ప్రభు దీర్ఘశాంతము చూపుతున్నాడు ఇది రక్షణార్థమైనదని మిమ్మల్ని ఎంచుకోమని ఎందుకు పేతులు తన పత్రికలో రాశాడు ఎవరు ఇలా అక్రమ క్రియలు జరిగించి వాళ్ళ ప్రవర్తనని బట్టి వాళ్ళు దేవుని దృష్టికి చేసిన ఏయమైన వాటిని బట్టి ఎవడు మరణము నొందుట దేవుడు సంతోషించేవాడు కాదు ఎవడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు ఎవరు పాపములో ఉండడం దేవునికి ఇష్టం లేదు ఎవరు ఆయన మాట వినకుండా ఉండడం దేవునికి ఇష్టం లేదు అందుకు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు తన రెండు చేతులు చాపి లోకం వైపు చూపిస్తున్నాడు తప్పిపోయిన కుమారుడు ఎలా నూతన హృదయం తెచ్చుకొని నూతన బుద్ధి తెలుసుకొని తను అక్కడ అన్నిటిని విడిచి ఎట్లా తండ్రి ప్రేమను తెలుసుకొని తండ్రి దగ్గరకు రాగలుగుతున్నాడు ఇలా ఎంతమంది ఈ దినం నా దగ్గరకు వస్తారని ఆయన రెండు చేతులు చాపున్నాడు వచ్చి హత్తుకునేవాడు ఎవడు వాక్యం విని ఆ వాక్యాన్ని హత్తుకోమన్నాడు ఈరోజు వింటున్నారా వాక్యాన్ని బట్టి వాక్యాన్ని ఎవరన్నా స్వీకరిస్తున్నారా ఈరోజు అలా కనిపిస్తుంది అది దేవుడు వెక్రింపబడు చూడండి మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించు కాను కావున మీరు మీ మనసు త్రిప్పుకొనుడి అందుకే అది చూచి కూడా మీరు పశ్చాత్తా పడకపోతున్నారంటే మనసు దేవుని వైపు తిరగల నువ్వు చేసిన వాటిని విడిచిపెట్టేలాగా నీ మనసు దేవుని వైపు తిరగల కాబట్టి కావున మీరు మనసు త్రిప్పుకునిడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభువగు యహోవ వాకు ఈ వాక్యాలు ఈ ప్రవచనాలే కొత్త నిబంధన అంతా ఎందుకంటే దేవుని వాక్ మారతయా దేవుని మాట గతించిపోతుందా ఆయన ఈరోజు ఉన్నట్టు మనలాగా చంచలమైన మనస్తత్వం గల దేవుడు కాదు కదా నిన్న ఒకటే రీతిగా ఉన్న దేవుడు భూమి ఆకాశంలో అయినా గతించిపోతాయంట ఆయన మాట ఏది కూడా గతించిపోదు ఇదే మాట యేసుప్రభు చెప్పలేదా మీలో వంద గొర్రెలుంటే తొమ్మిది తొమ్మిది గొర్రెలు విడిచి తప్పిపోయిన గొర్రెకు వెతికిందని చెప్పింది ఇది కాదా తప్పిపోయిన కుమారుడి గురించి చెప్పింది ఇది కాదా ఒక స్త్రీ తన నాణ్యాన్ని పోగొట్టుకుంటే వెతుక్కున్నది ఇది కాదా ఇదే కదా దేవుడు ఇస్రాయేల్ ప్రజల గురించి ఆనాడు ప్రకటించి తన వాక్కుని తన ప్రవక్త ద్వారా తెలియజేసింది ఇదే వాక్యం ఇదే మాటలు కదా తన కుమారుడి ద్వారా దేవుడు తెలియజేసింది ఇదే కదా దేవుడు ఈరోజు నన్ను నిలబెట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి మనతో మాట్లాడుతుంది ఎక్కడ మారింది చూడండి యోహను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మూడో వచనము మనం ఆజ్ఞలను గైకొనటయే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంట ఆయన మాట వినడము ఆయన ఆజ్ఞలను గైకొనడమే చూడండి యోహను సువార్త పద్నాలుగో అధ్యాయము పదిహేను ఇరవై ఒకటో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు గైకొనని వాడు అబద్ధికుడు వేషధారకుడు ఈరోజు దేవుని మాట వినని జీవితము దేవుని ఆజ్ఞలను గైకొనని జీవితము అలా వినని అలా దేవుని ఆజ్ఞలు గైకొనని తాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనే చెప్పే మాట అబద్ధము అది మోసం నిజము కాదది సత్యము కాదది మన జీవితాలలో ఉంటే మనం బలికే మాట నిజం కాదు సత్యం కాదు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందనని చెప్పెను చూడండి యోహను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన ఎందు నిలిచి ఆయన వాని ఎందు నిలిచి ఆయన మన ఎందుంచి చూడు ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొని ఆయన ఆజ్ఞలను ఎవడైతే గైకొనివాడో ఆయన వాణి ఎందుంటాడంట అంటే ఆయన మాట వినేవాళ్ళు ఆయన ఆజ్ఞలు గైకునే వారి ఎందే దేవుడు అంటాడు అందుకు నేను నా తండ్రి మీ వద్ద వచ్చి నివాసము చేతమంటే దాని అర్థమైంది మేము కూడా మీతో ఉంటాము ఎల్లప్పుడూ సదాకాలం ఎవరి దగ్గర మాట విని లోబడి విధేయత చూపించే దగ్గర భక్తిహీనుల దగ్గర కాదు అవిధేయుల దగ్గర కాదు అపవిత్రంగా జీవించే వారి కాదు ఎక్కడ కూడా దేవుని ప్రకారంగా నడుచుకొని వారి దగ్గర కాదు తన ప్రకారంగా నడుచుకొని తనకు ఇష్టలుగా జీవించే వారి దేవుడు నివాసం చేస్తాడంట చూడండి యోహను రాసిన మొదటి పత్రిక రెండు అధ్యయనం నాలుగు ఐదు వచనంలో ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొని వాడు అపద్దికుడు వాణిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను వాక్యము గైకొనడం అంటే దేవుని మాట వినడం దేవుని మాట ప్రకారంగా దేవుని వాక్య ప్రకారంగా అది నిజముగా ప్రేమ పరిపూర్ణమవడం ఆయనని ఎరిగుండి ఆయనను నమ్ముకున్నానని చెప్పి ఆయన సన్నిధిలో ఉన్నానని చెప్పి ఆయన గురించి నేను ఉన్నానని చెప్పి ఆయన మాట వినని వాడివైతే ఆయన ఆజ్ఞలకు గైకునని వాడివైతే నువ్వు ఒక అపద్దికుడు అని చెప్తున్నాడు నీలో ఎలాంటి సత్యం లేదు నువ్వు ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు అది వెరితనమే ఎందుకంటే దేవుడు మన జీవితాలు చూసేవాడు మన క్రియలు చూసేవాడు మన ప్రవర్తన చూసేవాడు మన హృదయాలను పరిశోధించేవాడు కాదా చూడండి అది అవునో కాదా మనమే చూద్దాము ఆదికాండము చూడండి ఆదికాండము ఆదికాండము ఇరవై రెండో అధ్యాయము ఒకటో వచ్చినము ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను అంటే దేవుడు ఏం చేసేవాడు పరిశోధించేవాడు కాబట్టి ఎవరిని పరిశోధిస్తుంది ఇప్పుడు దేవుడు అబ్రహాం ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనిను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అబ్రహాం ఎప్పుడు పుట్టిండు అబ్రహాము వందేళ్ల రుద్దుడిగా ఉన్నప్పుడు ఎంతో బిడ్డలు లేదు అన్న బాధ దిగులు ఉన్నప్పుడు దేవుడు తనకు వాగ్దానాన్ని నమ్మిండు అలా వంద ఏళ్లకు పుట్టిన బిడ్డపై అబ్రహాంకి ఎంత ప్రేమ ఉంటుంది ఎంతగా తన కుమారుణ్ణి ప్రేమించుంటాడు ఎంతగా తన కుమారుణ్ణి ఇష్టపడుంటాడు చూడు అట్లా చెప్తున్నాడు దేవుడు అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్తాకును అంటే మనం ఏటిని ప్రేమిస్తున్నామో వాటిని వదులుకొని ఆయన మాట విని ఆయన చెప్పినట్టు చేయగలమా లేమా అని దేవుడు పరిశోధిస్తాడు ఇది ఫస్ట్ విశ్వాసానికి పరీక్ష అబ్రహాము అన్ని కలిగొన్నప్పుడు దేవుడు పిలిచి అన్నిటిని విడిచి లోబడి తాను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియని ఆ పునాదులు పట్టణం కొరకు వెళ్ళిపోయింది మాట విన్నాడు ఇప్పుడేం చేసిండు తను ఎంతగానో వంద ఏండ్ల దాకా నిరీక్షణతో కనిపెట్టుకొని ఎంతో బిడ్డ బాధతో ఉన్న తనకు ఒక కుమారుడిని అనుగ్రహించినప్పుడు తను ఎంతగా ఆ బిడ్డను ప్రేమించుంటాడు ఎంతగా తన కుమారుణ్ణి ప్రేమించుంటాడు అంతగా ప్రేమిస్తున్న కుమారుణ్ణి నా మాట విని నా ప్రకారంగా చేయగలడా లేడ అని దేవుడు అబ్రహామును పరిశోధించాడు ఎందుకు నువ్వు ప్రేమించిన దాన్ని కూడా వదులుకునే త్యాగము నీలో ఉందా లేదా అనేదే ఫస్ట్ విశ్వాసానికి పరీక్ష అన్నట్టు చూడండి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతనిని అర్పించమని చెప్పెను అంటే ఇది దేవుడు పిలిచి దేవుడు అబ్రహాముతో మాట్లాడి తన స్వరం ద్వారా ఒక పని చేయమని ఆజ్ఞయిస్తుంది ఇప్పుడు ఎవరు దేవుడిని ప్రేమించేవాళ్ళు నా మాట వినేవాళ్ళే నన్ను ప్రేమించేవాళ్ళు నా ఆజ్ఞలు గైకునే వాళ్ళే నన్ను ప్రేమించేవాళ్ళు అలా మాటని విననివాడు అలా ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అపద్దికుడు అని కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏం చేసిండు తను ప్రేమించిన కుమారుణ్ణి అలా దేవుడు చెప్పినట్టు చేసిండా లేదా అధికండము ఇరవై రెండు అధ్యాయ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు కంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంట దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిండు అంటే తాను ఎంతగానో ప్రేమిస్తున్న ఇస్సాకును కూడా దేవుడు చెప్పినట్టు చేయడానికి అబ్రహాము వెనకేయలేదు వెనకడలేదు అది మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే ఉట్టిగా ప్రతి దాంట్లో దేవుని పట్ల నువ్వు కలిగిన వాటిని ఉపేక్షించుకోగలగల వాళ్ళు దేవుని మాట వినేవాళ్ళు కష్టమే కదా నిన్ను ద్వేషించే వాడి దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు తగ్గించుకుని వాడితో మాట్లాడడం చాలా కష్టం కానీ నిన్ను నువ్వు అది చేయడం చాలా సులభం నీకు అహం అడ్డురాదు నీ పెద్దరికం అడ్డురాదు నీ గర్వం అడ్డురాదు ఇవి ఎప్పుడు అడ్డొస్తాయంటే నిన్ను నువ్వు వస్తాయి నీకు ఆ ఎవరిలో కనపడతాయంటే ఉపేక్షించుకునే వారిలో ఉమ్మ కూడా మొక్కం మీద తుడుచుకొని పోతాడు మాట మాట్లాడరు అటున్నారా అటున్నామా చూడండి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకొని కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తన చెప్పిన చోటికి వెళ్ళండు ఉపేక్షించుకుంటాడు తను ఎంతగానో ప్రేమించిన తన కుమారుడైన ఇస్సాకును దేవుడు చెప్పినట్టు దేవుడు చేయమన్నట్టు చేయడానికి అబ్రహాము వెనకాడతలేదు మనము ఈరోజు వేయట్లేదా వెనక అంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటే నీ దగ్గర సమాధానం ఉందా ఈ రోజు నీ దగ్గర ఆ మాటకు సమాధానం ఉందా అలా నువ్వు ఉపేక్షించుకోగలుగుతున్నావా ప్రతి దినము దేవుని కొరకు దేవుడు చెప్పినట్టు చేయడం కొరకు దేనినైనా పౌలు సమస్తాన్ని పెంట సమానంగా భావించుకున్నాడు కదా చూడండి ఆదికాండము ఇరవై రెండో అధ్యాయం నాలుగో మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటుకు చూచి తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చిదామని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరు కూడి వెళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకునునని చెప్పెను ఎందుకంటే నీ సంతానం ఉంటుందని అబ్రహాముకి విశ్వాసం ఉంది అదే దేవుడు మరలా చెప్తుడు ఈయన మాట మారుస్తుండని అనుకున్నాడు అబ్రహాం మొదటేమో ఆకాశం వైపు చూసి నీ సంతానము ఇసుక రేణు వలే ఆకాశ నక్షత్రం వలే ఉంటుందని చెప్పి అదే దేవుడు మరలా వచ్చి నీ కుమారుని బలి ఇమ్మండని దేవుణ్ణి అనుమానిచ్చిండా దేవుని ఎందుకు అభ్యంతర ఏంది ప్రభా నువ్వు ఇలా చేయమన్నావని ఎవరు దేవుడి మాటకు ఎదురు చెప్పరు లోబడేవాళ్ళు లోబడని అన్ని ఎదురే చెప్తారు సాకులు చెప్తారు చూడండి ఆదికాండము ఇరవై రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినము అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుని దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీటమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము నేనున్న కట్టెల మీద ఉంచెను చూడు ఎక్కడ కూడా అబ్రహాము ఏం చేస్తుంటే దేవుడు చెప్పినట్టే చేస్తున్నాడు కట్టెలు పేర్చండు ఆ కట్టెల మీద అబ్రహాంను పెట్టి గట్టిగా కదిలాడకుండా బంధించి వధించబోతుడు ఎంతగా ప్రేమించిన తన కుమారుణ్ణి కూడా ఆ కథతో పడవడం ఎంత కష్టం కదా ఎందుకంటే దేవుని ఉద్దేశము దేవుని చిత్తము నెరవేర్చబడాలంటే దేవుడు ఇలానే పరీక్షిస్తాడు నువ్వు దేని పట్ల ఉన్నావో దాని విషయంలోనే శోధిస్తాడు నువ్వు దాన్ని ప్రేమిస్తావా నన్ను ప్రేమిస్తావు నీకు ఆస్తి ఐశ్వర్యం ఇస్తే నువ్వు దాన్ని పట్టుకుంటావా నన్ను పట్టుకుంటావా నీకు అన్ని ఇస్తే వాటిని అనుసరిస్తావా వాటికన్నా నువ్వు నా పట్ల ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటావా ఆయన ప్రతిదీ పరిక్షించి పరిశోధించి మనల్ని టెస్ట్ చేసే రుజుపరుచుకునే దేవుడు పుట్టిగా మన గురించి గొప్పలు చెప్పుకుంటే చూసే దేవుడు కాదు మన గురించి మనం మెచ్చుకుంటే చూసే దేవుడు కాదు ఆయన మన గురించి చూసి చెప్పాలి సాక్ష్యం అదే సాక్ష్యం ఇక్కడ అబ్రహాం జీవితంలో జరుగుతుంది యహోవధత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచను అందుకు చిత్తము ప్రభువా అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము అతనిని ఏమీ చేయకుము అంటున్నాడు ఎందుకు ఆ కత్తి పైకి తీసి చివరికి పొడిచే దాకా దేవుడు చూసిడు అబ్రహాన్ పరిశోధించండి ఎక్కడైనా దేవుడు నాతో చెప్పిందేంది ఇక్కడ దేవుడు చేపిస్తుందేంది అనే ఆలోచన తనలో కలుగుతుందేమో అలా తన కుమారుణ్ణి కూడా ప్రేమించిన ప్రేమను బట్టి నాకు ఈకుండా అబ్రహాం ఏమన్నా వెనుక తీస్తాడేమో అని చివరి నిమిషము క్షణం వరకు దేవుడు పరిశోధించండి అబ్రహాము అప్పుడు మాట్లాడుతున్నాడు ఆ చిన్నవాణి మీద చెయ్యి వెయ్యకము అతని చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి చూడండి మాట వినడము ఆజ్ఞలు గైకొనడము ఉపేక్షించుకోవడం అంటే దేవుడు చెప్తున్నారు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వినతీయలేకదు గనక అంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వినతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన నాకు కనబడుతుంది ఇది దేవునికి భయపడే వాళ్ళని చూసేది మనలో అలాంటి ఉపేక్షించుకునే జీవితం ఇలా దేవుని మాటకు విని చేసే జీవితం ఉందా అదే భయం అంటే ఉందా మనలో చెప్పగలవా నువ్వు అంటే నీ జీవితం కనిపిస్తుంది చూడండి దేవుడు అబ్రహాన్ని ఎట్లా పరిశోధించండు ఎట్లా పరిశీలించండు పరీక్షించండు దేవునికి భయపడేవాడు కాదని తను ఒక్కడే ఉన్న కుమారుణ్ణి తను ఎంతగానో ప్రేమించిన తన కుమారుణ్ణి నా కీయడానికి వినకకు తీస్తాడేమో వినకకు మల్లుతడేమో నా పట్ల అనుమానిస్తడేమో అభ్యంతర పడతాడేమో నన్ను అడుగుతాడేమో నువ్వు చెప్పేది ఏంది చేసేది అని నన్ను అంటాడు కదా మీ మీరు నా న్యాయం కాదని మీరు అంటున్నారు కదా మీ న్యాయమే కదా అంటాడు కదా దేవుడు అట్లా నువ్వు చెప్పింది ఏంది ప్రభ నువ్వు చేస్తుంది ఇది నీకు న్యాయమా అని అంటడేమో అని దేవుడు ఆ కత్తి పైకి తీసి తన కుమారుని వధించి ఆ క్షణం వరకు దేవుడు చూచి మాట్లాడుతున్నాడు అబ్రహామును బట్టి దీని వలన నువ్వు భయపడేవాడివి అని నేను ఇది భయం అంటే ఇది భయభక్తులంటే మాట వినకుండా వాక్య ప్రకారంగా ఉండకుండా దేవునికి ఇల్లోబడకుండా దేవుని చెప్పినట్టు చేయకుండా నువ్వు భయపడేవాడివి దేవుని సన్నిధిలో ఉంటే నీ జీవితం మార్పు నీలో ఎలాంటి నీ ప్రవర్తనలో మార్పు లేదు నీ ప్రవర్తనలో నువ్వు ఎలాంటి దిద్దుకునేది లేదు నీలో హేయమైనవి తీసేది లేదు పాపాన్ని విడిచిపెట్టేది లేదు ఎక్కడ భయపడిన దేవునికి ఎక్కడ నువ్వు దేవుని ప్రేమించేవాడివి ఈ వేషధారణ మానుకోవాలా ఈ దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టాల చూడండి అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగిలికొని ఉన్న ఒక పొట్టెలు వెనుక తట్టున అబ్రహాము వెళ్ళి ఆ పొట్టెలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించను అబ్రహాము ఆ చోటికి ఎహోవ ఈరే అని పేరు పెట్టెను అందుచేత యహోవ పర్వతము మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడను ఆయన చూచుకునేది ఎవడంటే చూచిండి అబ్రహాముని పరిశోధించండి తను తాను ఎంత ఉపేక్షించుకోగలుగుతాడా ఎంతగా తన కుమారుని ఇవ్వడానికి త్యాగం చేసుకోగలుగుతాడా నా మాట ఎంత విని లోబడగలుగుతాడా నేను చెప్పినట్టు చేయగలుగుతాడా అని అదే మనము ఏబు జీవితంలో కూడా చూస్తాం ఏబు ఎక్కడన్నా దేవుణ్ణి దూషించిండా తన కుమారులు పోగొట్టుకున్న తన ఆస్తులు పోగొట్టుకున్న తనకున్న సంపద పోగొట్టుకున్న తన శరీరం అంతా రోగంతో ఉన్నా కానీ మనము మేలే కదా ఈడు కూడా అనుభవించడం తగదు కదా అన్నాడు యహోవ ఇచ్చను యహోవ తీసుకున్నాడు ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించలేదు దేవుణ్ణి నిందించలేదు దేవుణ్ణి అనుమానించలేదు ఎక్కడ కూడా దేవుని పట్ల అభ్యంతర పడతలేదు చద్రకు మెసకు అభేద అనే ముగ్గురు కూడా మా దేవుడు సమర్థుడు మమ్మల్ని రక్షించడానికి ఒకవేళ ఆయన రక్షించకపోయినా కానీ మేమైతే ఈ మండుతున్న అగ్నిగుండంలో పడతామే తప్ప నువ్వు పెట్టిన ఆ యొక్క మైదానంలో నిలబెట్టిన ఆ బంగారు ప్రతిమకు మొక్కమన్నాం అది పాపము కాబట్టి దానియలు ముమ్మర్లు ప్రార్థించకుండా దేవునికి ఉండలేడు దానివల్ల ఏమవుతుంది సింహాల బనులో పడవేయబడతాడు శిక్ష వస్తుంది తన ప్రాణం పోతుంది భయం కూడా లేకుండా తను దేవునికి ప్రార్థించిన దేవునికి దేవుడు చూడలేదా ఏసేపుని దేవుడు చూడలేదా ఈరోజు అదే దేవుడు నిన్ను నన్ను చూడట్లేదా అలా చూసే దేవుడికి ఇలా అబ్రహాము లాగా ఒక ఏబు లాగా ఒక ఏషేపు లాగా ఒక ఏబు లాగా దానియలు లాగా ఒక శద్రకు మెసేగా అభేద్యం లాగా ఎక్కడ కూడా దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి వెనకడిగే వాళ్ళ మనం ఉన్నామా దానియలు ఆ బబులోని ఆహారం తినడానికి కూడా ఇష్టపడాలి ఎందుకు మా దేవునికి అంగీకారం కా అంతగా వాళ్ళు రోషముతో పౌరుషముతో దేవుని ప్రకారంగా జీవించారు ఈరోజు అలాంటి విశ్వాసం అలా దేవుని పట్ల ఉండే జీవితం ఈరోజు మనం కలిగి ఉన్నామా చూడండి ఆదికాండము ఇరవై అధ్యాయము పదిహేను వచనము యహోవ దోత రెండవ మారు నుండి అబ్రహామును పిలిచి ఇట్లనేను నేను నీవు నీకు ఒక్కడ ఉన్న నీ కుమారుణ్ణి ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి తమ శత్రువుల గవిని స్వాధీన పరుచుకుందరు మరియు నీవు నా మాట వినినందున చూడు మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చెను మాట వినినందున భూలోక జనములన్నీ నీ ఒక్క మాట వినడంలో చూడండి ఎంత గొప్ప దీవెన ఆశీర్వాదం అని ఈరోజు ఇది చేసి దీవించబడండి ఆశీర్వదించబడండి అంటే ఎవరు చేయరు ఎందుకంటే మనుషులు ఎలా ఉన్నారంటే నేను త్వరగా క్లోజ్ చేస్తున్నాను ఐదు నిమిషాలు చదువుతాను ఇరి మీద గ్రంథము ఏడో అధ్యాయం ఇరవై రెండో నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితలను రప్పించిన దినమున గురించి కానీ బలుల గురించి కానీ నేను వారితో చెప్పలేదు అంటే ఎక్కడ దేవుడు బలుల గురించి కానీ దహన గురించి కానీ చెప్పలేదు అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందను మీరు నాకు జనులయ్య ఉందను తన పేరు అబ్రహాము దేవుడుగా మార్చుకున్నాడు ఎందుకు అబ్రహాము దేవుని మాట విని దేవుని మాట అంగీకరించి దేవుని ప్రకారంగా నడుచుకున్నాడు కాబట్టి తన పేరును అబ్రహాము దేవుడగా ఇస్సాకు దేవుడగా యాకోబు దేవుడగా మార్చుకున్నాడు అంటే వారికి నేను దేవుడిని అబ్రహాముకు దేవుడును అబ్రహాము సంతానమైన ఇస్సాకుకు నేను దేవుడును యాకోబు సంతానమైన వారికి నేను దేవుడిని అని తన పేరుని కూడా వారి పేరుగా మార్చుకున్నాడు ఎందుకు వాళ్ళు మాట విని దేవుని అంగీకరించి ఉన్నదాన్ని బట్టే కదా ఈరోజు మనం ఉన్నాం అట్లా దేవుని మాట వింటున్నాము అందుకే కదా నేను నా తండ్రి వారిని ప్రేమించును అని అన్నాడు కదా మీకు క్షేమము కలిగినట్లు ఎప్పుడు మనకు క్షేమం కలుగుతుంది దేవుని మాట విని అంగీకరించి దేవుని మాటకు దేవుని మాట ప్రకారంగా మనం ప్రవర్తి నడుచుకుంటేనే మనకు క్షేమం మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంతటా మీరు నడుచుకోండి అదే కదా ఏ హెచ్కెల్ మనం చూసినాము మత్తసు వార్తలో చూసినాము బైబిల్ అంతా చూసినా మనకు కనబడేది ఇదే కదా ఇదే కదా ఈ దినం కూడా యేసు ప్రభు కోరుకుంటుంది ఇది చేయరు చూడండి అయితే ఇరిమియా గ్రంథము ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాము అయితే వారు వినకపోయిరి ఎవరు ఇస్రాయిలు చెవి యొక్కకు ఉండిరి ముందుకు సాగక వెనుక దీయొచ్చు అదే కదా అబ్రహం ఎక్కడ ముందుకు సాగకుండా దేవుడు చెప్పినట్టు చేయకుండా వెనుకకు తీస్తాడేమని చివరి వరకు దేవుడు పరిశోధించండి కానీ అబ్రహం అలా లేడు కదా అలా ముందుకు సాగిండు కాబట్టే కదా దీని నువ్వు నాకు భయపడుచున్నావని నేను తెలుసుకున్నాను అన్నాడు కానీ ఈరోజు ఇస్రాయిల్ ప్రజలు ఎట్లా ఉన్నారంట ముందుకు సాగక వెనుక దీయచ్చు తమ ఆలోచనలను బట్టి ఇంతా కూడా మీ యొక్క ప్రవర్తన బట్టి మీ యొక్క ఏయమైన వాటిని బట్టి మీ క్రియలను బట్టి మీరు చేసిన దాన్ని బట్టి శిక్షిస్తున్నానే తప్ప అలా ఉండి మీరు మరణించడం నాకు సంతోషమా అన్నాడు దేవుడు చూడు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించుచూ నడుచుచూ వచ్చిరి ఈరోజు కూడా ఎవరి ఆలోచనలను బట్టి ఎవరి ఇష్టము ఎవరి ఉద్దేశమే తప్ప దేవుని ఉద్దేశము దేవుని వాక్యం లేదు మీ పితరులు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచూ వచ్చిన వారే నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ అద్దకు పంపుతూ వచ్చి వారు నా మాట వినకై ఉన్నారు చెవి ఉన్నారు తమ మెడను వంచక అంటే ఎందుకు మేడం చాలా పశ్చాత్తాపడతావేమో చేసిన పాపాన్ని విడిచిపెడతావేమో చేసిన హేయమైన వాటిని విడిచిపెడతవేమో అన్యాయాన్ని దుష్టత్వాన్ని పాపాన్ని విడిచిపెట్టి ఆయన ఎదుట వంగి సాగిల నీ తప్పులు ఒప్పుకుంటావేమో నీ క్రియలను దిద్దుకుంటావేమో నీ ప్రవర్తన దేవుని ఎదుట సరి అలా దేవుని ఎదుట నువ్వు మెడ వంచుతావేమో అనుకుంటే వాళ్ళు ఉన్నారు మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనిచున్నారు వారు తమ పితరుల కంటే మరీ దృష్టి లేరి నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు ఎందుకంటే విశ్వాస నీవు వారి పిలిచినను వారు నీ గనుక నీవు వారితో ఇలాగూ చెప్పము మీరు తమ దేవుడైన యహో మాట విననివారు శిక్షకు లోబడనులని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది తనకు కోపము తెప్పించు తరం వారిని యహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు సీయోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకున్నము వాటిని పారవేయము చెట్టు లేని మీద ప్రలాపవాక్యం ఎత్తుము యహోవా ఇలాగో సెలవిచుతున్నాడు యువదావారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచినారు ఇప్పుడు ఆ మందిరం నువ్వు నేనే దేవుని మందిరం దానిలో దేవునికి హేయమైనవి దేవుని దృష్టికి నీచమైనవి అసహ్యమైనవి అపవిత్రమైనవి ఉంటే నువ్వు ఆయన మందిరాన్ని అపవిత్రపరుస్తున్నావు ఆయన మందిరాన్ని నువ్వు పాడు చేస్తున్నాం కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం పశ్చాత్తాపాడాల మనలో ఎలాంటివైనా సరే మనం దేవుని వాక్యానికి లోబడుతున్నాం దేవునికి లోబడుతున్నాం మనలో ఎలాంటి హేయమైన ఉన్నా దేవుని దృష్టికి నీచమైన ఉన్నా అసహ్యమైన ఉన్నా మనలో ఎలాంటి క్రియలు ఉన్నా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా చూడండి దేవుని మాట వినాలా దేవుని యొక్క ఆజ్ఞలు గైకోనలా దేవుడు చెప్పినట్టు చేయాలా అబ్రహం చేసేయండి ఆ ఇద్దరు కుమారుల మొదటి వాడు కాబట్టి ఈరోజు ఈ వాక్య ప్రకారంగా నీ జీవితం ఉందా లేదా ను పరిశీలించుకోవాలా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా ఇది ఏదో మనుషుల వాక్యం ఇది ఏదో ఆ బ్రదర్ చెప్పిండని వినిపోతే ఒకనొక రోజు నువ్వు దేవుని ఎదుట నిలబడితే దేవుడు చెప్తాడు ఆ రోజు నేను నీకు చెప్పినా నువ్వు వినలేదు గ్రహించలేదు నిన్ను సరిచేసుకోలేదు దానికి శిక్షకు కారకుడు నువ్వే నువ్వు వినలేదు కాబట్టి ఇది దం నేను దుఃఖిస్తున్నా అదే నువ్వు వినుంటే ఈ రోజు సంతోషిస్తాయి ఎందుకంటే నువ్వు మారతావు కాబట్టి నువ్వు పశ్చాత్తాపడతావు కాబట్టి నీళ్ళ ఉన్న పాపాన్ని విడిచిపెడతావు కాబట్టి కాబట్టి మీ పట్ల దేవుడు దుఃఖించాలా మీ పట్ల దేవుడు సంతోషించాలా అంటే మీ జీవితాలను సరి చేసుకుంటే ఆయన సంతోషిస్తాడు లేదు మీ మెడను వంచకుండా మీ హృదయాలు కఠినపరుచుకొని మీ దుష్ట హృదయం చొప్పున మీ ఆలోచన చొప్పున ఉంటే దుఃఖపడతాడు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి గొప్ప దేవ కృపా తండ్రి ఇంతవరకు దేవ ఏ పాటి వాడని ఎన్నిక లేని ఏ యోగ్యత లేదు ప్రభావ తండ్రి ఏ జ్ఞానం నాకు లేదు ప్రభా నాలో ఎలాంటి వాక్శక్తి లేదు ప్రభ ఇది కేవలం నీ దయ వల్ల నీ కృప వల్ల నీ యొక్క ఆత్మ నడిపింపు వల్ల తండ్రి ఇవి నువ్వు బయలుపరచిన దాని వల్ల నువ్వు నన్ను నిలబెట్టి తండ్రి నాలో ఉండి మాట్లాడదాని వల్లనే తండ్రి ఇది కలిగిందని నేను నమ్ముతున్నాను తండ్రి దాన్ని బట్టి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క వాక్యము రెండంచుల కడ్గ్గము దేవా ఈ వాక్య ప్రకారంగా నేనేమైనా నీకు ఆ రీతిగా అంగీకారంగా లేకుండా నీ మాట వినకుండా నువ్వు చెప్పినట్టు చేయకుండా నీ ఆజ్ఞలు గై తండ్రి నేను నా ఇష్టము చొప్పున నా దుష్ట హృదయము చొప్పున తండ్రి నా ఆలోచన చొప్పున నేనేమన్నా తండ్రి నీ దృష్టికి హేయమైనవి నీచమైనవి అసహ్యమైనవి జరిగించుంటే వీటన్నిటిని బట్టి తండ్రి నేనేమన్నా రీతిగా నీకు అంగీకారంగా యోగ్యుడిగా లేకపోతే నన్ను క్షమించి ఈ వాక్యాన్ని బట్టి నీ పాపములు ఉంటే క్షమించమని ఆ రీతిగా ఒప్పుకొని ఎవరైతే ఇప్పుడు నీ సన్నిధిలో మోకరిండి ప్రార్థిస్తున్నారో వాళ్ళందరినీ మీరు క్షమించండి అలా మెడ వంచకుండా తండ్రి వాళ్ళని ఎదుట సాగిలపడకుండా తండ్రి ఎవరైతే అతిశయిస్తూ గర్విస్తూ ఆ రీతిగా నీ సన్నిధుల నీ ఎదుట నిలబడి ఉన్నారో తండ్రి వారిని కూడా క్షమించి తండ్రి వాళ్ళు కూడా తండ్రి చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపడే హృదయం తండ్రి మాంసపు గుండె వారికి దయచేయండి రాతి గుండె తొలగించండి తండ్రి ప్రభా ఆ రీతిగా తండ్రి వాక్యానికి లోబడి నీ వాక్యాన్ని ప్రకారంగా ఉండే రీతిగా నీ వాక్యాన్ని అంగీకరించే జీవితము దయచేయమని ఎవరైతే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరినీ మీరు స్వస్థపరిచి ప్రతి ఒక్కరిని మీకు కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవా నీకు ప్రార్థించి నేను అడిగి తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు బ్రదర్ థ్యాంక్ రవి బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి ఓకే సార్ మన ప్రభు అయిన ఏసు సమాధానము పశుదాత్మ నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడేను గాక ఆ మెయిన్ ప్రేజ్ ద లాడ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రేజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్